అనగనగా ఒక ఊళ్ళో ధర్మయ్య అని చెప్పి ఒక అబ్బాయి అన్నట్ట ఆ అబ్బాయి రోజు ఫారెస్ట్కి వెళ్ళి కట్టెలు కొట్టుకుని తెచ్చి వాటిని ఊళ్ళో వాళ్ళకి ఎవరి కట్టెలు కావాలంటే వాళ్ళకి అమ్మేసి డబ్బులు చేసుకుంటూ ఉండేవాట తనకింట కావాలంటే కొన్ని కట్టలు ఇంటనే ఉంటుంటారు అలాగే ప్రతి వాళ్ళు కూడా ఏదో పని పక్క వాళ్ళకి కావాల్సినవి చేసి దాన్ని అమ్మి ఉంటే మనకి అందరికీ అన్నీ దొరుకుతాయి చక్కగా కడుపు నిండా తిండి తినచ్చు ఒక అబ్బాయి కట్టెలు కుట్టచ్చు ఒక అబ్బాయి ఏమో కొండలు తయారు చేయొచ్చు ఇంకోళ్ళు ఏమో రైస్ క్రాప్స్ పెంచవచ్చు ఇలా ఒక్కొక్క రకం ఒక్కొక్క మనకు కావాల్సినవన్నీ మనం చేసుకోలేం కదా అందుకోసమని ఒక్కొక్క రకానికి ఒక్కొక్క మనిషి చూసుకుంటూ ఉంటాడు కొందరైతే మనుషులను పెట్టుకుని రెండు మూడు రకాల పనులు కూడా చేస్తూ ఉంటారు తర్వాత కౌ పెంచుకోవాలి బఫిలర్స్ పెంచుకోవాలి మిల్క్ అమ్ముకోవాలి పప్పులు ఉప్పులు అమ్ముకోవాలి అవి పండించాలి ఇన్ని ఉంటాయి కదా పనులు జాగ్రత్తగా వస్తే ప్రతి వాళ్ళకి ఏదో చేయడానికి ఓ మంచి పని దొరుకుతుంది ఇప్పుడు అమ్మ ఏం చేస్తున్నా తెలుసు నీకు నాన్న ఏం చేస్తాడో తెలుసు మేము బ్యాంకులో పని చేస్తామని తెలుసు ఇలా మనకి ప్రతి కూడా ఏదో రకంగా పని చేస్తూ ఉంటారు కొంత ఏజ్ వచ్చినప్పటి మరీ పెద్ద అయ్యేప్పటికీ మానేస్తారు తీసుకుంటారు ఓకే ఆ అబ్బాయి కట్టెలు కొడుతూ ఓ రోజు కట్టెలు కొట్టడానికి కట్టెలు ఎంత కొడతారు గొడ్డలతో కొడతారు కట్టెలు కొట్టేవాళ్ళు కూడా మంచి పూలు పళ్ళు వచ్చి అలాంటి చెట్లు కొట్టరు ఎండిపోయే చెట్లు కొన్ని ఇంకా పనికిరానివి అలాంటివి కొట్టుకొస్తారు అనమాట సరే వీళ్ళు కొడదామని చూసేసరికి వాడి గొడ్డలకి షార్ప్నెస్ లేదుట షార్ప్నెస్ లేకపోతే ఏం చేయాలంటే ఒక రాయలన్నదైనా ఉంటుంది ఆ రాయి కొంచెం నీళ్ళు పోసుకుని దీన్ని దాని గట్టిగా రబ్ చేస్తే కసేపు చేస్తే అప్పుడు మళ్ళీ షార్ప్నెస్ వస్తుంది సరే వీడలా షార్ప్నెస్ తేవడం కోసం చూస్తున్నట్ట ఈ లోపల ఏమైందిట కొడలి స్లిప్ పక్కనే ఉన్న ఒక చెరువులో పడిందిట చెరువులో పడితే వీడు వెతికేట్టు వెళ్ళి కాస్త స్విమ్ చేసుకుంటూ చెరువు లోపల దాకా వెళ్ళి స్విమ్ చేస్తూ వెళ్ళి తేవడం కష్టం కదా నీకు తెలుసు కదా స్విమ్మింగ్ వచ్చు కదా స్విమ్మింగ్ అయితే మనం నేలం నుంచి దూకిన నీళ్ళలో పైపైన తా కానీ నీళ్ళ కింద ఉన్న నేలం ముట్టుకునేదాకా వెళ్ళడం కష్టం కదా అందుకోసం ఎంత ట్రై చేసినా వాడి గొడ్డలు కనపడలేదు అప్పుడు వాడే పాపం ఇలా అయిపోయింది ఏం చేయాలి వాడ అని గట్టి మీద కూర్చుని ఏడుచుకుంటూ ఉన్నట్టయితే మరి పేపర్కి తిండి ఉండదు కదా వాడికి అందులో ఎవరో కనిపించ కనిపించి బాబు బాబు ఎందుకు ఏడుస్తున్నావు అన్నట్ట అనేసరికి వాడు చెప్పేట ఇలా నేను గొడ్డలు షాప్ చేద్దామని ట్రై చేస్తుంటే నా చేతిలోంచి స్లిప్ అయ్యి నీళ్లలో పడిపోయింది నాకేమో అది లేకపోతే కట్టెలు కొట్టడానికి అవ్వదు కొట్టకపోతే అమ్మ ఎందుకు అమ్మకపోతే నాకు ఇంటికి వెళ్ళాక మిగతా వస్తువులు కొన్ని డబ్బులు ఉండవు అందుకోసం బాధగా పడు కూర్చున్నాను అన్నట్ట అప్పుడు అబ్బాయి నాకు అబ్బ్రకదబ్బరాలు కొనవచ్చు నీ గొడ్డలు నేను తీసిస్తాను అంటే అమ్మో చాలా థ్యాంక్ అలా చెప్తేను చాలా చాలా మంచివాళ్ళు మీరు అన్నట్టు అబ్బాయించేసేట చెరువు దగ్గరలా పిలికెళ్ళి ఇలా చేతితో ఇలా డయ్ డయ్ డ్రియ్ అని అబ్బరకదబ్బ్రా అబ్బ్రకదబ్బ్రా అని ఓ గొడ్డలు బయట తీసి వీడి చేతిలో పెట్టేట ఆ గొడ్డలి గోల్డ్తో తయారు చేసేట గోల్డ్ అంటే చాలా పైసలు అవుతాయి వీడి గొడ్డలేమో ఐరన్ది కొన్ని పైసలు అవుతాయి వేసి ఇది కొన్ని నీ గొడ్డలి వెళ్ళు కొన్నట్టనట్ట నువ్వు గోల్డ్ రౌడిస్తున్నావు నాది గోల్డ్ది కాదు ఈ గోల్డ్ గొడ్డలు నేనేం చేసుకోను చెట్లు కొనడానికి రాదు నా ఐరనే నాకు కావాలి నాకు ఇది నాది కాదు నాకు వద్దు నా వస్తువులే నాకు కావాలి ఇంకోళ్ళ వస్తువులే ముట్టుకోను అన్నట్టు గొడ్ బాయ్ ఎలాగే చెయ్యాలి మనం ఎప్పుడూ కూడా మనమే వాడుకోవాలి కానీ ఇంకోళ్ళ వస్తువు చూసి ఇది నాది నాకు కావాలి ఫైర్ ఇంకెళ్ళి తీసుకోవడం అంటే పనులు చేయకూడదు నీదేదో దాంతోనే ఉండాలి అయితే సరే నీకు మళ్ళీ గొడ్డలు తెచ్చిస్తాను అది మళ్ళీ వెళ్ళి మళ్ళీ అబ్బ్రకు దబ్బ్ర ఇంకో గొడ్డలు పట్టుకొచ్చట అది సిల్వర్ది సిల్వర్ చూసే వేకున్నా నీ కాళ్ళకి పట్టాలు వాటిని సిల్వర్తో తయారు చేస్తారు గోల్డ్ కంటే కొంచెం తక్కువ ఐరన్ కంటే ఎక్కువ చూస్తే ఏ పడదు దానికేదే అన్నట్టు ఇది నాది కాదు నాది ఐరను నువ్వు గోల్డ్ ఇచ్చినా సిల్వర్ ఇచ్చిన నాకు పని జరగదు నాకు ఐరనే కావాలి అన్నట్టు సరే ఇంకేం చేస్తాడైనా వెళ్ళి నీళ్ళలోకి వెళ్ళి మళ్ళీ తీసి మళ్ళీ వీడి గొడ్డలి తీసుకొచ్చి ఒక చేతిలో పెట్టేట ఇది నా గొడ్డలి ఇప్పుడే దీంతో పని చేసుకోవచ్చు అని లేస్తుంటే అబ్బాయి అన్నట్ట నేను చిన్న గాడ్ని నీకు లెట్టిద్దానే వచ్చాను ఈ సిల్వర్ గొడ్డలి గోల్డ్ గొడ్డలి అన్నీ కూడా నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను నువ్వు తీసుకెళ్లి వాటిని అమ్ముకుని ఆ డబ్బుతో హాయిగా ఉండు ఎందుకంటే నువ్వు నీది కాంది నాకు వద్దు అని చెప్పావు యువర్ ఎ గుడ్ బాయ్ సో ఐఎమ్ గివింగ్ యూ ఏ గిఫ్ట్ అని చెప్పి అవి ఇచ్చేసి వెళ్ళిపోయేట వీడు కూడా హ్యాపీగా అవి ఇంటికి వెళ్ళాట ఇంటికి వెళ్ళి వాడు ఆ వైఫ్కి చెప్పాట ఇలా వెళ్ళాను నేను గొడ్డలు పడిపోయింది పడిపోతే ఎవరో వచ్చాడు ఆ అన్నాడు చిన్న గాడుట వస్తే నాకు గోల్డ్ సిల్వరు ఎన్ని గిఫ్ట్ ఇచ్చి అని చెప్పి చెప్పాట ఈ చెప్తూ ఉంటే పక్కింత ఇంకో అబ్బాయి విన్నట్ట ఆ అబ్బాయి పడిపోతే మనం ఏడిస్తే గాడు వస్తాడు గాడు వస్తే మనం గట్టిగా చెప్తే అప్పుడు మనకి గిఫ్ట్ ఇస్తాడు అనుకున్నట్ట అనుకుని వాడి గొడ్డలి వాడు ఇదే పని చేస్తుంటాడు చెట్టు గొడ్డమే వాడి వాడు భుజాన్ని వేసుకుని వెళ్ళాట మళ్ళీ ధర్మ ఇలాగే తను కూడా పడేస్తే ఆ గొడ్డలి తెచ్చిస్తే వాడు గోల్డ్ డబ్బులు ఇస్తారు అందుకోసం చెప్పి మనము గోల్డ్ డబ్బులు సంపాదించుకోవచ్చు అని వెళ్ళాట వెళ్ళి అక్కడ చెట్టు కొడుతున్నట్టుగా యాక్ట్ చేస్తూ డమీల్మని నా నీళ్ళలోకి చెరువులోకి గొడ్డలు పడేసేట పడేసా అంత జాగ్రత్తగా పడిందా లేదా చూసుకున్నట్ట పడిందిట హ అమ్మయ్య గొడ్డలు పడిందా అని అక్కడ కూర్చుని ఏడుపులట్టేట ఎందుకు ధర్మం ఏం చేసాడో అలాగే వాడుచేయగలని సరే అప్పుడు వచ్చినట్టే ఇప్పుడు కూడా ఇంకా అబ్బాయి వచ్చేట ఏంటి బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని అలాగే అడిగేట అంటే చెప్పేటలా గొడ్డలు పడిపోయింది అందుకోసం ఏడుస్తున్నాను నాకు లేకపోతే చాలా కష్టం మా ఫ్యామిలీకి తిండి ఉండదు అన్నీ చెప్పేటవాడు ఓకే నీకు నేను చేసి పెడతాను నాకు తెస్తాను అబ్రకదబ్బ్ర వచ్చు కదా నాకు అని వెళ్ళి అబ్రకద్రా అని ధర్మాయికి పట్టుకొచ్చినట్టే వీడికి కూడా గోల్డ్ది పట్టుకొచ్చాట గోల్డ్ పట్టుకొస్తే వీడు చూసి అబ్బాయి ఇది ఇది అది అనట వీడేమనుకున్నట్ట ఇప్పుడు నేను ఇది కాదు అన్నానంటే మళ్ళీ సిల్వర్దే తెస్తాడో ఐరన్దే తెస్తాడో దీని దేం చేస్తాడో మనకు కష్టమే కదా అలా కంటే దీన్ని అవును అని చెప్పేస్తే అయిపోతుంది అని చెప్పి అవును ఈ గొడ్డలు నాదే నువ్వు అన్నట్ట అనేసరికి అబ్బాయినట్ట అంటే నువ్వు నేను ధర్మయ్యకి గొడ్డలిచ్చానని చెప్పి వచ్చావా నాటకాలు ఆడుతున్నావా తప్పు చేస్తున్నావా అబద్ధాలు చెప్తున్నావా అయితే నీ గొడ్డలి లేదు ఈ గొడ్డలి లేదు ఏమేమను పో నా బయటపోయేట అందువల్ల ఏంటంటే మనం ఎప్పుడూ కూడా అవద్ద రాడకూడదు ఇంకోటి ఎవరికైదో వచ్చిందని చెప్పి మనం ఏడుస్తూ కూర్చుని ఇలాగే చేసామనుకో మన దగ్గర ఉన్నదైపోతుంది కొత్తగా ఏమి రాను రాదు అంత పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అందుకోసం ఎప్పుడూ కూడా మనం నిజమే చెప్పాలి మన దగ్గర ఉన్నదాంతో హ్యాపీగా ఉండాలి